ఇతిపంచికంలో కౌపీన పంచికంలో చెప్పారు కరతల భిక్ష తరుతల వాస హాయిగా చెట్టు కింద పడుకుంటాడు దిగంబరుడే ఉంటాడు ఎవడన్నా ఏదైనా పెడితే చేతిలో పెడుతుండో తింటే అంతే ఫినిష్ వాడికి సంబంధించింది ఈ భూమండలం మీద లేదు ఇలా ఉండేటటువంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి కానీ ఈ పనిలో కూడా నీకు అభిమానం కనుక ఉన్నట్లయితే ఇది కూడా కర్మే ఈ కరతల భిక్షా తరుతల వాసం కూడా కర్మే దిగంబరత్వం కూడా కర్మే వెరీ వెరీ ఇంపార్టెంట్ అభిమానం కనుక నీకు కర్మతో జత అయిందనుకోండి నేనే నా ఇల్లు నా సంసారమే నా ప్రపంచమే నా శరీరమే ఇలా ఏదైనా కావచ్చు నా కర్మే ఏం చేస్తాం ఎవరికి చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే అంటుంటారు చాలామంది ఎవరికి తెలియదు ఆ విషయం ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా అర్జెంట్గా వాడికే తెలిసి ఆ విషయం ప్రతి ఒక్కడికి తెలుసు ఎవరు పక్కవాడు చెప్పక్కర్లే ఈ విషయం కర్మఫలాన్ని వాడు అనుభవించాలని ఎవరన్నా చెప్పాలా ఎందుకని కర్మ విత్తనం లోపల ఉంది ఫలితం అనే వృక్షం బయట ఉంది కర్మ బీజం ఎప్పుడు లోపల ఉంటుందండి ఫలితం అనేటటువంటి వృక్షమేమో బయట ఉంటుంది ఫలితం అనే వృక్షాన్ని చూసి కర్మ అనే బీజాన్ని మనం తెలుసుకోవచ్చు కర్మ అనేటటువంటి బీజంలో గుణ సంయోజనం ఉంటుంది ఈ అభిమానంలో త్రిగుణాత్మకమైన సంయోజనం సంగత్వం ఉంటుంది బీజ నిర్బీజం చేయాలి అంకురించకుండా చేయాలి బీజ వృక్ష న్యాయం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి బీజం అంకురించకుండా చేయాలంటే ఓ పద్ధతి ఉంది ఏమిటి మూడు గుణాలను సంగత్వాన్ని వేరు చేస్తే ఆ కర్మ అంకురించే అంటే గుణాతీత పద్ధతిగా కనుక కర్మ చేస్తే ఆ కర్మ బీజవృక్ష న్యాయంలోకి తిరిగి రాదు సర్వం జ్ఞానేం దహే జ్ఞానాగ్నిలో హీస్సులుగా సమర్పించబడాలి కర్మలన్నీ కట్టెలన్నీ కర్మలనే కట్టెలన్నింటినీ స్వరూప జ్ఞాన యజ్ఞంలో హవిస్సులుగా అర్పించు ఇది శ్రేయో మార్గం ఇక్కడ అభిమానమనే కట్టెలని కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అనే కట్టెలని హవిస్సులుగా స్వరూప జ్ఞాన యజ్ఞంలో సమర్పించు కాబట్టి మానవులందరూ తప్పకేం చేయాలి పంచయజ్ఞాలు చేయాలి ద్రవ్యయజ్ఞం అది భౌతికమైనటువంటి పుణ్యకార్యం పరోపకారం ఎట్సెట్రా సరే జపయజ్ఞం నీ మనసులో ఉన్నటువంటి ఈ కర్మలని బీజాలని వెతికి పట్టుకోవడానికి ఉపయోగపడేది జపయజ్ఞం ఆ జపయజ్ఞం చేస్తే నీలో ఏ ఏ రకాలైన పాతకములు పాపములు అంటే స్వరూపజ్ఞాన భిన్నమైన అభిమానయుతమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే నీ శరీరానికి సంబంధించిన తొమ్మిది రంధ్రాలకు సంబంధించిన సమస్యలు కానీ లేదా తొమ్మిది రంధ్రాలకు సంబంధించిన ఆసక్తులు కానీ లేదా మనోబుద్ధులకు సంబంధించిన ఆసక్తులు కాని ఇట్లాంటివి ఏమైనా ఉంటే జపయజ్ఞం చేస్తే కనబడిపోతాయి అందుకు జపయజ్ఞం చేయమంట ఆ జప యజ్ఞం చేసే మాటి మాటిగా తలెత్తు చూస్తూ తలెత్తు చూస్తే తెలిసిపోతుంది ఓ లోపలి అందురా ఈ బీజం ఇంకా బతికే ఉంది అని తెలిసిపోతుంది ఇది జపయజ్ఞం చేయటం అంటే స్వాధ్యాయ యజ్ఞం ఇక గమనించేటటువంటి వాడు ఈ స్వాధ్యాయ యజ్ఞం చెయ్యే ఈ గమనించి ఏం చేయాలి అప్పుడు ఈ బీజాన్ని ఎట్లా నిర్బీజం చెయ్యాలి అని విడి బాగా ఆలోచించాలి తనను తాను తెలుసుకోవడం అంటే అర్థం ఇది ఈ స్వాధ్యాయ యజ్ఞం చేసేవాడికి తనను తాను తెలుసుకుంటాడు కాబట్టి ద్రవ్యయజ్ఞం జపయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ఈ స్వాధ్యాయ యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఈ స్వాధ్యాయ యజ్ఞం నిలబడదు వాడు విచారణ చేస్తూనే ఉంటాడు యాభై ఏళ్ళు వందేళ్లు కొంత జన్మలు కూడా విచారణ చేయవచ్చు ఏం ప్రయోజనం లేదు ఎందుకని ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం లేదు కాబట్టి ఇంద్రియ జయం అనే లేదు కాబట్టి కాబట్టి ఈ నాలుగు యజ్ఞాలు నీకు ఉపయుక్తం ద్రవ్య యజ్ఞం జపయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ఇంద్రియ జయమనే ఇంద్రియ నిగ్రహం యజ్ఞం ఇంద్రియ వినిగ్రహ విశేషముగా ఈ నాలుగు యజ్ఞాలు చేస్తే నీకు అధికారిత్వం వస్తుంది ఏమిటది జ్ఞానయజ్ఞం ఐదో యజ్ఞం జ్ఞాన యజ్ఞం సాధకులైనటువంటి వారు తప్పక ఈ ఐదు యజ్ఞాలని రోజూ చేయాలి అని ఎవరు చెప్పారు పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు నాయన ఏం చేయలేను ఈ ఐదు యజ్ఞాలు చెయ్యి రోజు తప్పక ద్రవ్యయజ్ఞం ద్రవ్యయజ్ఞం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అనుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ద్రవ్యయజ్ఞమే పదార్థగతంగా చేయబడినది ఏదైనా సరే ద్రవ్యయజ్ఞమే నీ శరీరాన్ని ఎవరికైనా ఒకరికి సహాయం చేయడానికి వాడేవు నీ శక్తిని నీ శరీరాన్ని అది కూడా ద్రవ్యయజ్ఞమే లే కింద పడిపోయాడు ఒకడు వాడిని లేపావు అది కూడా ద్రవ్యయజ్ఞమే లేదు ఒకడు ఏదో పని చేస్తూ ఉంటే సహాయం చేసావు వాళ్ళ ఆవిడ పాపం వంట చేసుకుంటూ ఉంటే ఈ నీళ్ళు అది కూడా ద్రవ్యయజ్ఞమే లేదు ఆడావిడేదో పాపం హడావిడిగా ఆఫీస్కి పరిగెడుతుంటే క్యారేజ్ సర్దించాడు అది కూడా ద్రవ్యోజ్యమే ఇట్లా ఈ శరీరంతో ఏదైనా లేదు ఈవిడ పాపం ఆయనకేదో సహాయం చేసింది లేదు పిల్లాడికి ఏదో ఇదంతా ద్రవ్యయోగ్యం పదార్థ సంగతమే చేయబడిన సమస్తము ద్రవ్యయోగ్ఞమే మెట్ల పూజ